जगन्नीवास चूचार अय्या नक्षी आ रूप चूपे एवरू चूडने अदृष्टपूर्व अट रूपा चूची सतोषपड़ता हे भगवा भय मनो भय भयकंत नाको भयं भयं ना ना पूर्व उंजुम प्रसन्नमेंट रूपमे दर्शया दाने चूपे भगवा ప్రసిద్ధ దేవేశ జగన్ నివాస ఇదేంటిది భగవంతుని యొక్క విశ్వరూపాన్ని అర్జునుడు దర్శించాడు ఆశ్చర్యాన్ని పొందాడు ఆనందాన్ని పొందాడు కృష్ణ బాగుందిగానే ఇక చాలు ఇక చాలు ఈ రూపం నాకు నువ్వు ముందున్నవే ప్రసన్నంగా మంజులంగా ఉండేటువంటి రూపం ప్రసిద్ధ దేవేశ అది చూపెట్టవయ్యా ఇదేంటి మళ్ళీ ఎందుకో చెప్పనా విశ్వరూపం ఇది కొద్దిగా డెప్త్ సైకాలజీ నుంచి చూడాలి విశ్వరూపం అద్భుతమైందే కావచ్చు కానీ అదృశ్యం అవుతుంది అనేది అర్జునంలో ఉండేటువంటి ఆవేదం ఇలాగే ఉంటావా ఈ రూపం ఇలాగే ఉంటుందే ఉండదు ఎందుకని రూపం గనక యద్రూపం యు నో దాట్ కాబట్టి ఏదైతే కనిపిస్తుందో ఇది ఇలాగే ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి రూపమైనా ఉన్నప్పుడు ఉండి తరువాత లేకుండా పోయేది అయినప్పుడు ఎంత మహాద్భుతమైన అయినప్పటి కూడాను నాకు అవసరం లేదు అవసరం లేదు కనుకనే పూర్వ రూపాన్ని అడుగుతున్నాడు మళ్ళీ తదేవ మే దర్శయా తత్ దేవరూపం ఏవ మే దర్శయ ఆ దివ్యమైనటువంటి నీ రూపాన్ని కృష్ణ మురళి పట్టుకొని కనిపించవయ్యా నాకు మళ్లీ మునికోన పట్టుకొని మళ్లీ కనిపించు ఈ విశ్వరూపాన్ని నేను చూడలేను ఎందుకని ఇది మళ్లీ పోతుంది చూచారా కనుక ఉన్నది అద్భుతాలైనా మహాద్భుతంగా గోచరిస్తూ ఉండినా ఆ ఉన్నది అదృశ్యం అవుతుంది అనేటువంటిది హృదయంలో కదిలితే అది ఎంత గొప్పదైనా అవసరం లేదనిపిస్తుందేమో అని అర్జునుని యొక్క హృదయంలో ఉండే ఆంతర్యం ఒక్కొక్కసారి మనసుకు తడుతూ ఉంటుంది ఇందుక నేనేమో అంటే విశ్వరూప దర్శనాలే ఇలా ఉండయి ఇంకా మనం చూసే అద్భుతాలు ఏమున్నాయి ఈ ప్రపంచంలో ప్లీజ్ నేను అద్భుతం ఏమద్భుతం అండి కాస్మిక్ విషయ కన్నానా విశ్వరూప దర్శనం కన్నానా దాన్నే చాలు భగవాన్ చాలు కాబట్టి ఈ విశ్వరూపాన్ని నువ్వు చూపెట్టినా అది కాదు స్వామి రామదాస్ ఆయన జీవిత చరిత్రలో మాట్లాస్తాడు ఉత్తర హిందుస్థానానికి వెళ్లినప్పుడు ఒక గుహలో ఆయనకి కృష్ణ దర్శనమైంది స్వామి రామదాస్కి కృష్ణ దర్శనం అయితే భగవంతుని దర్శించాడు నమస్కరించాడు అంత బాగుంది అప్పుడు నవ్వుతూ ప్రసన్నంగా కనపడుతూ ఉండాట కృష్ణుడు స్వామి రామదాస్కి అప్పుడు అంటాడు హే భగవాన్ నన్ను నువ్వు అనుగ్రహించావు నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే కృషితోస్మి అర్జునుడి నాకు చాలా ఆనందంగా ఉంది అయితే భయం అని అనలేదు కాని కాని హే భగవాన్ నాకు ఇది నువ్వు కనికరించడం అనుగ్రహించడం ఇది ప్రసాదం నేను భావిస్తూ నీకు నా మీద ఉండేటువంటి అనుగ్రహం దయ పూర్ణంగా ఉంది అని ఈ అనుభూతి నాకు తెలియజేస్తుంది కాని భగవాన్ నాకు ఇదొద్దు నువ్వు కృష్ణ కృష్ నా అప్పుడు ఉండే ఆనంద స్వరూపం కదా నీలో ఉండే ఆనంద స్వరూపం ఏదో నీ ఆనంద స్వరూపమేదో అది నాకు ఇవ్వు అంతేగాని ఈ రూపం కాదు నాకు కావలసింది ఈ రూపంతో నువ్వు కనిపించడం మంచిదే కానీ నీ బ్లిస్ఫుల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో బ్లిస్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ కృష్ణ ఆనంద స్వరూపం అది నాకు కావాలి అని కోరుకుంటాడు ఎందుకో తెలుసా రూపం ఉండొచ్చు లేకుండా పోవచ్చు కానీ స్వరూపం ఎక్కడికి పోదు కనుక రూపాలు దొరలిపోతూ ఉండొచ్చు అలలలాగా స్వరూపం ఎప్పుడూ నిలిచి ఉండొచ్చు సాగరంలాగా కాబట్టి ఆ స్వరూపం కావాలి అనేటువంటి భావన కదిలింది కనుక ఏదైతే ఈ ప్రపంచంలో ఉందో అవి ఉన్నప్పుడు ఇవి ఉన్నవి మనకు ఆనందాన్ని ఇస్తూ ఉండినా అవి ఎంత మహాద్భుతంగా కనపడుతూ ఉండినా ఇవి ఒకరోజు పోతాయి అనేటువంటి భావన కనుక మనసులో కదిలింది అంటే మాత్రం అది ఎంత గొప్పదైనా కూడానో చాలా తక్కువగానే కనపడుతుంది ఈ ప్రపంచంలో చెప్పండి ఇప్పుడు ఏంటో వీటి మధ్య మనకు ఆనందంగా ृपष्यात्यृपति उदी नी को ना को नृदय पुना ना कोई अवकाश प्रपंचा నా ఆసను తీర్చేటువంటి వస్తువు ఏదైనా ఈ ప్రపంచంలో ఉందా లభ్యమా చెప్పండి ప్రశ్న నాకు కోరికలు చాలా ఉన్నాయి అది వేరే విషయం నా కోరికలు మీ కోరికలు కాకపోవచ్చు ఎందుకని మీ కోరికలు నా కోరికలు కావు గనక ఎవరి కోరికలు వాళ్లకుండా ఎవరి భారాన్ని వాళ్ళు మోస్తూ ఉండారు ఎవరి దేహాన్ని వాళ్ళు మోస్తూ ఉండరు ఎవరి వ్యాధుల్ని వాళ్ళు మోసుకొని తిరుగుతున్నారు ఎవరి బాధల్ని వాళ్ళు మోసుకొని తిరుగుతున్నారు అలాగే ఎవరి కోరికలను వాళ్ళు మోసుకొని తిరుగుతున్నారు ఈ ప్రపంచంలో కాబట్టి మీ కోరికలు నావి కానవసరం లేదు నా కోరికలు మీవి కానవసరం లేదు కానీ ఒక్క ప్రశ్నే ఇంతకీ నావి ఏ కోరికలని నా కోరికలు అది కూడా అర్థం కావడం లేదు ఇది మీ కోరికలు నాకు అర్థం కాకపోవచ్చు కనీసం నా కోరికలన్నా నాకు తెలియాలి కదా ఏవేవి అది అర్థం కావడం లేదు నా కోరికలు మీకు అర్థం కాకపోవచ్చు కానీ మీ కోరికలన్నా మీకు అర్థం కావాలి కాదు ఏవేవి అవి మీకు అర్థం కావడం లేదు ఎందుకో తెలుసా నిన్న ఉన్న కోరికలు ఈ రోజు లేవు ఓకే నిన్న ఉన్న కోరికలు ఈ రోజు లేవు మొన్న ఉన్న కోరికలు ఈ రోజు లేవు నేడున్న కోరికలు రేపు ఉంటాయి అని చెప్పడానికి అవకాశం లేదు ఎప్పుడు మారుతూ ఉన్నాయి కోరికలు అర్థమవుతుంది అందుకనే మనం అంటూ ఉంటాం ఏమండి మీకు ఈ వస్తువు అంటే చాలా ఇష్టం కదా మీకు ఆయనంటే చాలా ఇష్టం కదా ఆయనతో మీరు కలిసి ఉండేవారు కదా ఇలాంటి ప్రశ్నలు ప్రపంచంలో నిత్యం ఎందరో మరెందరినో సంధిస్తూ ఉంటారు ఈ ప్రశ్నలతో ఇళ్లల్లో కూడా చూస్తుంటాం ఏంటి ఇప్పుడు మీరు ఆయన కలిసి తిరగడం లేదు ఆయనంటే మీకు ఇష్టం కదా ఏ వడ్డిస్తూ అనుకోండి గులాబ్ జామున్ వద్దు వద్దు అండి అదేంటిది పూర్వం గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం కదా నిజమే అది అప్పటి మాట ఎప్పటి మాట షుగర్ లేనప్పటి మాట షుగర్ లేదు సార్ అప్పుడు ఇష్టం షుగర్ వచ్చేది ఇప్పుడే ఇష్టం మరి ఆయన ఆయనంతే అప్పుడు ఆసక్తి నాకు అనుకూలంగా ఉన్నాడు గనక ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఇంకొక ఆయన అప్పుడు ఆ నగరా వాయించాను ఇప్పుడు ఈ నగరా వాయిస్తా అప్పుడు ఆయనకి మోతా ఇప్పుడు ఈయనకి మోతా కాబట్టి నిత్య జీవితంలో మనమే చూస్తున్నాం చిన్నతనం నుండి ఇప్పటి వరకు ఏవేవైతే మనం కోరుకుంటూ ఉన్నాము అవి నిన్నటి కోరికలు ఈ రోజు లేవు ఈ రోజు కోరికలు రేపు ఉంటాయని చెప్పడానికి అవకాశం లేదు అందువల్ల మన కోరికలకు సంబంధించిన వస్తువు ఏదో ఇష్ట వస్తువు ఏదో తెలియదు ఇష్ట వ్యక్తి ఎవరో తెలియదు కాబట్టి కొందరు కొంతకాలం ఇష్టం తర్వాత కష్టం కొన్ని వస్తువులు కొంతకాలం ఇష్టం తర్వాత కష్టం అవి కష్టమైనప్పుడు వాటి మీద కోరికలు పోవు ఇప్పుడు ఆ కోరిక ఏమైంది ఏమైందో అసలు తెలియదు ఇంకో కోరిక వచ్చింది నా కోరికలు ఏవి నాకే తెలియదు ఇప్పుడు అర్థమవుతుంది వీటిని తీర్చుకుంటూ ఏమి సాధించాలండి జీవితంలో గోక్కోవడమే ఇంకంతకన్నా ఇంకేం లేదు గోకినంత వరకు అందమే ఆనందమే ఈ గోకుడు ఎంతకాలం గోల్డ్ అయిన అరిగిపోతాయి కదా గోకడమే ప్రధానమైతే జీవితంలో గోల్డ్ మాత్రం ఎంతకాలం ఉంటాయి అవి కూడా వస్తువే కదా అది కూడా గోకతా ఉంటే రాళ్లేక అరిగిపోతాయి గోల్డ్ ఎంతకాలం ఉంటాయి ఎంతకాలం గోకుకోవాలి ఇట్లా కనుక ఇప్పుడు ఒకవైపు తిరుగుతుంది ఇంతకు మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు అర్థమవుతోంది మనకు కోరికలు తీరడం కావాలనా లేక కోరికలే లేకుండా నిత్యతృప్తితో ఆనందంగా ఉండడం కావాలి ఇక్కడ పడుతుంది ప్రశ్న ఎందుకో తెలుసా కోరడం కష్టమై కాదు కోరే శక్తి లేక కాదు కోరి కోరి కోరి కోరి కోరి సాధించిందేమీ లేక ఎందుక తెలుసా కోరేటప్పుడు అసంతృప్తే అసంతృప్తి ఉందగనకనే కోరడం ఓకే అది వస్తే నా అసంతృప్తి పోతుందేమో తృప్త భవిష్యామి కాబట్టి నేను తృప్తిగా ఉండాలి నిత్యతృప్తితో ఉండాలి అందుకని ఇది వస్తే పోతుందేమో అదొస్తే పోతుందేమో అసంతృప్తి అనేది ఓకే అందువల్ల కోరుకుంటూ ఉన్నాం కాబట్టి కోరకముందు అసంతృప్తి ఉంది కోరేటప్పుడు అసంతృప్తి తీరేటప్పుడు అసంతృప్తి తీరినప్పుడు అసంతృప్తి ఇది తమాషా కోరేటప్పుడు అసంతృప్తి కోరక ముందు అసంతృప్తి కోరేటప్పుడు అసంతృప్తి తీరేటప్పుడు అసంతృప్తి తీరిన తర్వాత అసంతృప్తి తీరేటప్పుడు అసంతృప్తి చూడాల మనం ఎన్నో సహాలు చెప్పాను మీకు మనం తినేటప్పుడు కూడా వేరేది జ్ఞాపకం చేసుకుంటున్నాం సరేనా ఇడ్లీ తినేటప్పుడు కూడా దోశ ఏమన్నా ఉంది తినవా అది గతుకు మొదట తర్వాత కదా ఇది గాంధీ అది ఏంటి ఇది రిలీజ్ చేయలేకనే కదా ప్రతిదీ అంతే ఈ షత్ భలే ఉంది అన్నది అనుకోండి ఇంకోటి కూడా ఉంది రేపేసుకుని వస్తాను ఏడ్చినట్టు ఉందలే ఇంకా రేపు బతుకు ఈరోజు లేదు ఇంక బతుకు ఎందుకని మనసు దాని మీద పోయింది ఎక్కడుండదో చెప్పండి ఇప్పుడు నాకు ప్లీజ్ ఎప్పుడు లేదు కొరకు లేదు కోరేటప్పుడు లేదు తీరేటప్పుడు లేదు తీరినప్పుడు లేదు తీరిపోయింది అనుకోండి అప్పుడు అబ్బా హాయిగా ఉన్నా ఉంది చెప్ప కోరికలు తీరకనా బాగా ఆలోచించదే అండి ఏమిటో స్వామీజీ నా జీవితంలో ఏ కోరిక తీరలేదు ఇంకా స్టేట్మెంట్స్ నేను అనుకున్నది ఏది జరగలేదు ఎందుకు జరగదు సార్ బ్రహ్మ నీద ఈ సృష్టి నువ్వు అనుకున్న జరగడానికి మన ఇంట్లోనే మాట లేదు మన ఇంట్లో మన మాటలు ఎవరు వినడం లేదు కనుక స్వామీజీ వినాలా మన ఆ మాట అంటున్నావు సరే వింటాను ఏం చేస్తాయి నాకు ఎవరు లేరు కనుక నా మాట స్వామీజీ వినాలి ఎందుకనే కొంపలో ఎవరు వినడం లేదు వాళ్ళ మీద చలాయించలేము ఇంక నేను ఎవరు దిక్కులేను ఓకే వింటాను సరేనా కోరికలు తీరడం అండర్స్టాండ్ స్వామీజీ నేను అనుకున్నది ఏది జరగలేదు అసలు ఎందుకు అనుకున్నావు నీకు తెలియదు కనుక ఒక విషయం ఎందుకని నువ్వు అనుకున్నది జరగదు అర్థమవుతుంది పోనీ ఇది వాస్తవా ఇది నిజమా నా కోరిక ఏమీ తీరలేదు నేను అనుకున్నది ఏమీ తీరలేదు మీనింగ్ లెస్ అప్సాడ్ ఎందుకని మనకేం కోరికలు తీరలేదా తీరని కోరికలు ఉండొచ్చు నేను కాదనడం లేదు అర్థం చేసుకుంటాను నేను మీ కోరికలు చాలా తీరలేదని నాకు తెలుసు నైంటీ కానీ టెన్ పర్సెంట్ అన్నా కదా లేదా అసలే తీరలేదా తీరని కోరికలు ఉండొచ్చు కానీ తీరినవి కూడా ఉన్నాయి అర్థం చేసుకోండి లేవా మనం కొనాలనుకున్నవి కొన్నాం తినాలనుకున్నవి తిన్నాం చూడాలనుకున్నవి చూసాం చేయాలనుకున్నాయి చేసాం జరగలేదా చిన్నాం సైకిల్ కొనాలి అనుకుని పోయి కొనలేదా సైకిల్ కొన్నాం రసగుల్లా తినాలనుకుని తినలేదా తిన్నాం కాశ్మీర్ చూడాలనుకో చూడలేదా చూసాం తిరుపతి భవాలను పోలేదా పోయాం కొన్ని జరిగాయి అస్సలే జరగలేదని చెప్పాలండి కాబట్టి కొన్ని తీరాయి కొన్ని కోరికలు తీరాయి కొన్ని తీరకపోయి ఉండొచ్చు నేను చెప్పేది ఏంటంటే కోరికలు తీరని వాటిని గురించి నేను మాట్లాడడం లేదు వాటి విషయంలో మీరే మాస్టర్సు తీరని వాటిని గురించి మీరే ఎక్కువ మాట్లాడుతున్నాయి కనుక నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ కోరికలు తీరినా తీరని వాళ్లగానే ఉన్నాం ఈ ప్రపంచంలో తీరం చేరని వాళ్ళుగానే ఉన్నాం ఈ ప్రపంచం నా తారా తీరం చేరినట్లు లేదు ఓకే కాబట్టి కోరికలు తీరి కోరికలు తీరక ఏం పెద్ద ఒరిగేటట్లు కనిపించడం లేదు ఇది ఇప్పుడే కాదు అన్ని దశల్లో కనపడతా ఉంది ఇదొకటి కోరడం అనేది ఇప్పుడు నేర్చుకోలేదు మనం కోరిక మనకు ఊని నేర్పించాలి కోరదునైనా అని ఎవరైనా నేర్పిస్తున్నారేమో గారు నువ్వు కోరు అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అది మనకే తెలుసు అది కోరడం అనేటువంటిది మనకే తెలుసు చిన్నతనంలో కోరాం అప్పుడు అసంతృప్తే బాల్యమంతా అసంతృప్తే పాస్ అయినా అసంతృప్తే ఫెయిల్ అయినా అసంతృప్తే మనకు తెలుసు పాస్ కూడా అసంతృప్తే ఎందుకని అనుకున్నట్లుగా పాస్ కాలేదని అనుకున్న మార్కులు రాలేదని అనుకున్న చోట సీట్ రాలేదని సరేనా ఇక్కడొచ్చిందండి సీటు పిల్లానీలో రాలేదు పిల్లగడగా ఉన్నప్పుడే పిల్లాని అప్పుడే ఉంది బాదా కాబట్టి మనం ఆడుకుంటున్నప్పుడు కూడా నువ్వు ఆటలో గెలిచినా బాధే ఓడినా బాధే అర్థమవుతుంది ఓడిన వాళ్ళు ఎట్లాగో వచ్చేశారు వరల్డ్ కప్ లో పోయి రిటైర్ అయిపోయారు ఏం బాధ ఓడినాడే హైగా ఉన్నాడు మళ్ళీ ఆడతానని గెలిచినాడు అనుకుంటాడు ఇందుకు గెలిచింది అని అర్థమవుతుంది ఇప్పుడు ఓడినా సుఖం లేదు గెలిచిన సుఖం ఇట్లా పోయింది చిన్నప్పుడంతా చిన్నప్పుడంతా ఇదే వ్యవహారం ఎవరో వచ్చాం అప్పుడేమన్నా ఉందే అప్పుడేమన్నా సాధించిందే పెళ్ళయినా సంతృప్తే కాకపోయా సరేనా పెళ్ళయిందనుకో అనుకున్నట్టుగా కాలేదు అనుకున్న వాళ్ళని చేసుకోలేదు ఇది బయటికి చెప్పుకోలేము లోపలే పెద్ద రబ్ బయటకి చెప్పగలమా ఏ భర్త అయినా సరే భార్య దగ్గరికి వెళ్ళి నేను అనుకున్నాను వివాహం చేసుకోలేకపోయాను అన్నెసరీ యూ హావ్ ఎంటర్డ్ ఇన్ మై లైఫ్ ఇంకా రేపటి నుంచి ఉంటది కదా అందువల్ల ఇది వాస్తవమే అయినా గుండెలో పెట్టుకుని మొయడమే చెప్పే అవకాశం వయసు వేరుసా ఓకే కాబట్టి పెళ్లి అయినా లేదు పెళ్లి కాకపోయినా సుఖం లేదు పిల్లలు పుట్టినా సుఖం లేదు పిల్లలు పుట్టకపోయినా సుఖం లేదు పిల్లలు పుట్టలేదు పుట్టలేదని బాధ పుట్టారు వాళ్ళు ఏం చేయాలని బాధ అర్థం అవుతుంది ధనం ఉన్నా బాధే ధనం లేకపోయినా బాధే ఉద్యోగం ఉన్నా బాధే ఉద్యోగం లేకపోయినా బాధే అసంతృప్తి కనుక అప్పుడు స్వామిజీ నేను యవనంలో తృప్తిగా ఉన్నాను స్వామి ఒక్కని చెప్పను ఇంకా వృద్ధాప్యంలో అప్పుడే ఉంది అప్పుడు అసంతృప్తే ఆరోగ్యం ఉన్నా అసంతృప్తే అనారోగ్యం ఉన్నా అసంతృప్తే ముసల్తనంలో కొందరు ఆరోగ్యంగా ఉండరు ముసల్తానం అయినా వాళ్ళకి అసంతృప్తే ఎందుకో తెలుసా ఏమయ్యా ఆయనకు ఆరోగ్యం లేదు నీకు ఆరోగ్యం ఉంది కదా ఆరోగ్యం ఉంది ఆయుష్ లేదు వరే అన్ని ఎట్లుంటాయి ఉన్నవాడితే సర్దుకో సర్దుకోబ కనుక ఆస్తిలున్నా ఆస్తి లేకపోయినా వృద్ధాప్యంలో బాధే ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా వృద్ధాప్యంలో బాధే ఆత్మీయులు ఉన్నా ఆత్మీయులు లేకపోయినా బాధే వృద్ధాప్యంలో ముసల్తానం రాలా వస్తే తెలుస్త ఇవన్నీ నేను కూడా బాధపడుతున్నా వస్తుంది ఏమో ఎందుకు తెలుసా నాకు వస్తుంది కదా ఇంకా ఇంకేంది అంతా ముసలి అయిపోతాం కదా మనం అందుకని తొందర తొందరగా ఓపెన్ షుతుంది చెప్పు మళ్ళీ అరవై దాటిన తర్వాత మనం ఏం చెప్పినా ఇతరకు అర్థం కాదేమో ఇప్పుడే చెప్పేస్తే మంచిదని అర్థమవుతుంది కాబట్టి వృద్ధాప్య ఆత్మీయులు ఉన్నా ఆత్మీయులు లేకపోయినా అసంతృప్తే ఎందుకో తెలుసా ఆత్మీయులు లేరనుకో ఎవడు చూసేవాడు లేడండి అని ఆత్మీయులు ఉన్నారనుకో ఉండి కూడా చూడడం లేదండి మనసులో ఎవరు చూస్తారు ఏ ఉందని చూస్తారు పుస్తక చూడడం ఎవరికి ఇష్టం చెప్పండి ఇది వ్యవహారం కాబట్టి అన్ని దశల్లో కూడాను అసంతృప్తి ఉంది బాల్యంలో ఉంది యవనంలో ఉంది వృద్ధాప్యంలో ఉంది ఇప్పుడు అర్థమవుతుందా మీకు బాగా అర్థం చేసుకోండి ఈ అసంతృప్తి ఎట్లా పోవాలి ఇక్కడ ఏ కోరికలు తీర్చుకున్నా పోయేటువంటి అవకాశం లేదు ఇప్పుడు అర్థమవుతుంది మన సమస్య ఏమిటో మన సమస్య లోకానికి సంబంధించింది కానీ కాదు ప్లీజ్ లోకానికి సంబంధించింది కానీ కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది లౌకిక సమస్య కాదు ఎప్పుడైతే సమస్య లోకానికి సంబంధించింది కాదో పరిష్కారం లోకంలో లేదు అండర్స్టాండ్ సమస్య లో సంబంధించింది అయితే లోక పరిష్కారం మనుషులను పొందడం వల్ల వస్తువులను పొందడం వల్ల లేనివి పొందడం వల్ల ఉన్నవి పోగొట్టుకోవడం వల్ల తృప్తి పొందడం కానీ లోకానికి సంబంధించింది కాదు ఈ సమస్య సమస్య అసంతృప్తి ఇది ఎవరి మీద కేంద్రీకరింపబడి ఉంది లోకం మీద కేంద్రీకరింపబడి నీ మీదనే సెంటర్ అయ్యి ఉంది నీ మీదనే కేంద్రీకరింపబడి ఉంది నీ దగ్గరే ఉంది వ్యవహారం ఇంకెక్కడా లేదు బయట ఇప్పుడు ఇది లౌకిక సమస్య గనక కాదు గనక లౌకిక పరిష్కారం లేనేలేదు లోకంలో ఏవైనా ఉండనే నష్టం లేదు ఇప్పుడు చెప్పండి ధనం ఉంది ఉంటే ఉంచుకో పోతే పోని పదవులున్నాయి ఉంటే ఉండని పోతే పోని ఎందుకని పోయినా ఉండినా వాటి వల్ల మాత్రం సమస్య పరిష్కారం లేదు పదవి ఉంటే పదవే ఉంటుంది పోతే పదవే పోవాలి ధనం ఉంటే ధనం ఉంటుంది పోతే ధనం పోతుంది కానీ ఈ అసంతృప్తి మాత్రం ఇట్లాగే ఉంటది అర్థమవుతుంది ఇది సమస్య వ్యక్తిగతంగా ఉంది విశ్వగతంగా లేది సమస్య వ్యక్తిగతంగా ఉంది లోక సమస్య కాదు అందువల్ల ఇది లౌకిక సమస్య కాదు ఇది ఇది పారమార్థిక సమస్యగా మారిపోయింది ఇక్కడ లౌకిక సమస్య లోకంలో మనం ఏదో ఒకటి చేసి వాటిని తీర్చుకునే అవకాశాలుంటాయి పరిష్కారాన్ని పొందే అవకాశాలుంటాయి కాదు అసంతృప్తి అనేది నీ మీద కేంద్రీకరింపబడింది ఏది ఉన్నా నువ్వు అసంతృప్తితో ఉంటావు ఏది లేకపోయినా నువ్వు అసంతృప్తితో ఉంటావు కనుక ఏది ఉన్నది ఏది లేదనే ప్రశ్నే లేదు అసంతృప్తి మాత్రం ఎప్పుడు ఉంది ఇది సమస్య ఈ అసంతృప్తితో ఆనందంగా మనిషి జీవించగలిగితే సమస్య లేదు అలా జీవించలేకపోతున్నాను తృప్త భవిష్యామి నేను ఆనందంగా ఉండాలనేటువంటి భావనలో కలుగుతూ ఉంది ఎప్పుడైతే ఇటువంటి భావనలో కలుగుతూ ఉందో ఇటువంటి భావనలో కదురుతూ ఉందో